are he o oh. పూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య విషజేణం నిధయే సర్వ విద్యా దక్షిణామూర్త నమోస్ వ్యాసవిశాల్ పుల్లారవితపత్రయా భారతైల పూర్ణ ప్రజ్వలి ్ఞానమయ ప్రదీప శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఓం ఏదైనా ఒక కార్యమును ప్రారంభించేటప్పుడు అవశ్యముగా మంగళాచరణం చేయాలి ఇది శిష్టాచార సంప్రదాయం మహాభాష్యకారులు శ్రీ పతంజలి భగవాన్ కూడా చెప్పారు మంగలాదీని మంగళమధ్యాన్ని మంగళాంతాన్ని చ శాస్త్రాన్ని ప్రథన్ వీరపురుషాన్ని ఆయుష్మత్పురుషాన్ని అధ్యేతర బుద్ధియుక్త యథా సు గ్రంథం యొక్క ఆదినందు మధ్యలో మరియు అంతం నందు మంగళము అవశ్యముగా చేయాలి మంగళం చేసినట్లయితే రచింపబడినటువంటి శాస్త్రము అథవా గ్రంథము ప్రచయ గమనాన్ని పొందుతుంది విపుల ప్రచారాన్ని పొందుతుంది మరియు ఆ గ్రంథమును అధ్యయనం చేసేటువంటి వాళ్ళు వీరతను పరిపూర్ణముగా పొందుతారు దీర్ఘ పొందుతారు మరియు చక్కటి శాస్త్రాధ్యయనమును చేసి తత్వమును అనుభూతమునర్చుకున్నటకు యోగ్యమైనటువంటి బుద్ధిని కూడా పొందుతారు అని మహాభాష్యకారులు చెప్పారు అందువల్ల మంగళాచరణం చేయాలి నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరేత్ అనేటువంటి అనిమిత శృతి అనుసారంగా గ్రంథము నిర్విఘ్నంగా సమాప్తము కావాలి అనేటువంటి ప్రయోజనాన్ని పురస్కరించుకొని మంగళాచరణం తప్పకుండా చెయ్యాలి ఎందుకంటే శ్రేయాంశ బహువిజ్ఞాని అని చెప్పిన ప్రకారంగా శుభకార్యమును తలపెట్టి ఆరంభించినప్పుడు అనేకమైనటువంటి విఘ్నాలు కలగవచ్చు విఘ్నం అంటే పాపం పాప బాహుళ్యం కార్యము అది నిష్ప్రత్యూహమై సమాప్తము కాకపోవచ్చు అందువల్ల విఘ్న అనుకూల వ్యాపారాత్మకమైనటువంటి మంగళము తప్పకుండా చెయ్యాలి మంగళం యొక్క సామాన్య లక్షణం ఈ విధంగా శాస్త్రకారులు చెప్పారు విఘ్న ధ్వంసుకే అనుకూల వ్యాపారుకు మంగల్ కహియే విఘ్నం గ్రంథ సమాప్తి ఎందు ప్రతిబంధకమైనటువంటి పాపం ఇది విఘ్నం దాని యొక్క ధ్వంసము అనగా నివృత్తి ఆ నివృత్తి ఎందు అనుకూలమైనటువంటి అనగా ఉపయుక్తమైనటువంటి వ్యాపారము అనగా మనసు చేత కానీ వాణి చేత కానీ శరీరం చేత కానీ చేయబడినటువంటి క్రియా విశేషాత్మకమైనటువంటిది మంగళము అనబడుతుంది ఇది శిష్టాచార సంప్రదాయం కూడా ఉంది నిర్విఘ్న పరిశ్రమాప్తి కామో మంగళమాచర్యత అని సంప్రదాయాలు చెప్తూ వస్తున్నారు మరియు ఆర్ష సంప్రదాయంలో ఆస్తిక దర్శనాల్లో ప్రతి గ్రంథకర్త మంగళాచరణం చేస్తూ వస్తూ ఉన్నారు మన మూల పురుషులైనటువంటి వ్యాస వశిష్ట వాల్మీకి మొదలైనటువంటి ఋషి పొంగవులు కూడా మంగళాచరణం చేస్తూ వచ్చారు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ మహాత్ములు మంగళాచరణం చేస్తూ వస్తున్నారు కాబట్టి అవశ్యంగా మంగళాచరణము చెయ్యాలి సాంఖ్యశాస్త్ర కర్త కపిలాచారులు కూడా సాంఖ్య సూత్రాల్లో ఐదవ అధ్యాయము మొదటి సూత్రంలో చెప్పారు మంగళాచరణం శిష్టాచారాత్ ఫలదర్శనాత్ శృతిత ఇది మంగళాచరణము తప్పకుండా చెయ్యాలి కర్తవ్యముంది అని అంటూ చెప్పాడు అక్కడ ఎందుకు శిష్ట పురుషుల చేత ఆచరింపబడుచున్నందువలన సంప్రదాయబద్ధంగా మన శిష్టులు శిష్ఠులంటే ఎవరికంటారు వేద ప్రామాణ్య అభ్యుపగంతు శిష్టత్వం వేదము ప్రమాణంగా స్వీకరించుట ఏదైతే ఉందో ఇది శిష్టత్వము ఆ శిష్టత్వం కలిగినటువంటి వాళ్ళు శిష్టాచార సంపన్నులైనటువంటి మన పూర్వీకులు ఆచరిస్తూ వస్తున్నారు కాబట్టి మరియు ఉత్కృష్టమైనటువంటి ఫలదర్శనా ఫలము కూడా కనపడుచున్నందువలన ఎందుకంటే నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యి మనకు అభిష్టమైనటువంటి ఫలము సిద్ధించుతున్నందువలన కూడా మంగళాచరణము చెయ్యాలి మరి శృతి తశ్చయితి మరి శృతి ద్వారా చెప్పబడినందువలన కూడా మంగళాచరణము తప్పకుండా చెయ్యాలి ఎక్కడ చెప్పబడింది అంటే ఋగ్వేద సంహిత మొట్టమొదటి మంత్రం అగ్ని మీలే పురోహితం యజ్ఞ దేవ హోతారం రత్నధాతమం అనంటూ అగ్నిదేవుణ్ణి స్థుతిస్తున్నారు ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి ఏదైతే మేము కార్యం తలపెట్టామో యజ్ఞము ఆ యజ్ఞమును పురోహితం అంటే ముందు తీసుకెళ్లేటువంటి ఓ అగ్నిదేవా అంటే పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యి అభిష్టితమైనటువంటి సత్ఫలితాన్ని ఇత్రుటకు సహకరించేటువంటి ఓ అగ్నిదేవా ఓతారం అగ్నిలో హవిస్సులు వేసినప్పుడు అవి ఎవరికి చెందుతాయి మనం ఏ దేవుని ఉద్దేశించి హవిస్సులు వదిలినట్లయితే ఆ దేవునికి చేరుతాయి ఎవరు చేర్పిస్తారు అంటే అగ్నిదేవుడు చేర్పిస్తాడు కాబట్టి ఆ దేవతలను ఆహ్వానించేటువంటి వాడు మరియు యజ్ఞమును జరిపించినటువంటి ఋత్వికులకు రత్నధాతం అంటే అభిష్టమైనటువంటి లాభాన్ని ఇచ్చి విభూషితులను చేసేటువంటి వాడు అయినవు అగ్నిదేవా అనంటూ అగ్నిదేవుణ్ణి స్తుంచడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆరంభంలో మంగళాచరణం చేయాలి అనేటువంటి కర్తవ్యము మనకు శృతి ద్వారా కూడా తెలియబడుతున్నది ఇంతేగాక ప్రతి ఉపనిషత్తులో కానీ వేదంలో కానీ ప్రప్రథమంన ఓం అనంటూ ప్రారంభించబడుతుంది ఎందుకంటే ఓంకారమే ఇది మంగళవాచకం కాబట్టి పరమాత్మను స్మరించడం మంగళం అప్పటి ఓంకారశ్చాత శబ్దశ్చ దావేతో బ్రహ్మణఃఃర కంఠం భీత్వా వినిర్యాతో తస్మాత్ మంగలికావు భృష్టి అది ఎందు బ్రహ్మదేవుని యొక్క కంఠం నుండి వెలువడినటువంటి ఈ ఓం మరియు అథ ప్రప్రథమైనటువంటి శబ్దములు కాబట్టి బ్రహ్మదేవుని యొక్క ముఖార నుండి వెలువడినవి కాబట్టి మంగళవాచకములుగా పరిగణింపబడుతున్నవి తస్మాత్ మంగళిక ఉభౌ ఈ రెండు ఓం మరియు అథ అనేటువంటి శబ్దములు మంగళ వాచకములు కాబట్టి ఓం అని మనం ఉచ్చరించినంత మాత్రము చేతనే మంగళమవుతుంది తస్య వాచక ప్రణవ అని కూడా యోగ సూత్రకారులు చెప్పారు కదా భగవంతునికి వాచకం భగవంతుని పిలుచుకోవడానికి ఏదో ఒక వాచకం ఒక సంఘ్యం ఉండాలి కదా అరి ఏమిటి ఆ భగవంతునికి సంజ్ఞ వాచకము అని ఓం తస్య వాచక ప్రణవహంకారం కాబట్టి భగవంతుని యొక్క నామే మంగళం ఓంను ఉచ్చారణ చేసినామని అంటే భగవంతుని నామాన్ని స్మరించినట్లు భగవంతుని నామాన్ని స్మరించామనంటే అది మంగళమైంది అందుకని ఓం అనేది మంగళ వాచకము ఓం తత్సేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృత ఓం తత్ సత్ ఈ మూడు పరమాత్మ యొక్క వాచకములు ఈ మూడు చేత భగవంతుడు స్మరింపబడతాడు పిలువబడతాడు కాబట్టి మంగళ వాచకములు కావనా ప్రతి ఉపనిషత్తులో కానీ వేదంలో కానీ ఓం అని అంటూ ప్రారంభించబడుతున్నందువలన మనకు శృతియే మంగళం చేయాలి అనేటువంటి మనకు కర్తవ్యాన్ని బోధిస్తుంది అందుకని ఏ గ్రంథమును ప్రారంభించాలన్నా కూడా మంగళాచరణము తప్పకుండా చేయాలి అనేది మనకు శృతి ద్వారా మరియు శిష్టాచార సంప్రదాయం ద్వారా మరి ఉత్కృష్టమైనటువంటి ఫలప్రదమైనందువలన కూడా మంగళాచరణము కర్తవ్యముంది అని తెలియబడుతున్నది అయితే ఈ మంగళాచరణము గ్రంథకర్త తన మనసులో స్మరించుకొని చేయవచ్చు కదా మనసులో భగవంతుని స్మరించుకున్నాడు పరమాత్మను స్మరించుకున్నాడు గ్రంథాన్ని రచన చేయవచ్చు కదా మనసులో స్మరించుకునే గ్రంథకర్త నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతుంది కదా ఎందుకంటే మంగళము నిర్విఘ్న పరిసమాప్తికి హేతు మంగళం చేసాడు మనసులో దాంతో గ్రంథం సమాప్తం అవుతుంది కదా నిర్విఘ్నంగా అనంటే అవుతుంది ఇది సరిగ్గానే ఉంది కానీ లిఖిత మంగళాచరణం గనక చేయకపోతే ఆ గ్రంథంను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు శ్రవణం చేసేటువంటి వాళ్ళు పఠనం చేసేటువంటి వాళ్ళు ముముక్షులు జిజ్ఞాసులు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి గ్రంథకర్త నాస్తి కూడా ఆస్తి కూడా అనేటువంటి సంశయం కలిగేందుకు అవకాశం ఉంటుంది ఏమీ భగవంతుని స్మరించలేదు మంగళాచరణం చేయలేదు గ్రంథాన్ని ఆరంభిస్తూ వెళ్ళాడు ఇది తరచుగా నాస్తిక శాస్త్రాల్లో నాస్తిక గ్రంథాల్లో కనపడుతుంది కదా మరి ఇతడు కూడా నాస్తికుడే కావచ్చు భ్రమ లేదా సంశయము కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి తర్వాతి తరాల వారు కూడా మంగళాచరణం తప్పకుండా చేయాలి అనేటువంటి కర్తవ్యాన్ని బోధించడం కోసము మంగళాచరణము లిఖిత చేయాల్సి ఉంటుంది మంగళాచరణం చేయడం చేత అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా గ్రంథకర్త నాస్తిక్య బుద్ధి దూరం అవుతుంది ఇది ఒక ప్రయోజనం మరియు మంగళాచరణం చెవిట వలన ఏ భగవంతుని ఏ పరమాత్మను గురించి మనం మంగళాచరణం చేస్తూ ఉన్నామో ఆ భగవంతుడు ప్రసన్నుడయ్యి అనుగ్రహించి చిత్త ఏకాగ్రతను ప్రసాదిస్తాడు మరియు చిత్తశుద్ధిని కలిగజేస్తాడు మంగళం యొక్క లక్షణంలోనే చెప్పబడినటువంటి విఘ్న ధ్వంసం కూడా అవుతుంది అంటే పాపం యొక్క ధ్వంసం కూడా ఎందుకంటే కార్యానికి ప్రతిబంధకము పాపము కాబట్టి గ్రంథం నిర్విఘ్నంగా కొనసాగుటకు ప్రతిబంధకము పాపము కాబట్టి ఆ పాపము మంగళాచరణం ద్వారా ధ్వంసం అవుతుంది మన అంతఃకరణంలో మలదోషము విక్షేప దోషము ఆవరణ దోషము అని మూడు దోషాలు ఉంటాయి మంగళాచరణం చేయటం వలన పాపరూపమైనటువంటి మరదోషము మరి ఈశ్వరుని అనుగ్రహం చేత చిత్త ఏకాగ్రత కలుగుతుంది మరియు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగిన తర్వాత అధ్యయనం చేయుటకు ఆత్మసాక్షాత్కారానికి యోగ్యమైనటువంటి సప్త బుద్ధి ఈశ్వరుని అనుగ్రహం ద్వారా మనకు ప్రాప్తమవుతుంది ఆ యోగ్యమైనటువంటి భూమిలో అంటే అంతఃకరణంలో వివేకాది సాధనలు పట్టుబడతాయి ఆ తర్వాత మనం సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి చక్కగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని ఆర్జించి తద్వారా ముక్తులం కాగలుగుతాము అందువల్ల ఈశ్వరానుగ్రహం చేత చిత్త ఏకాగ్రత తద్వారా చిత్తశుద్ధి ఆ సత్వశుద్ధి ఏర్పడిన తర్వాత సత్వ సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా ఆ సత్వశుద్ధి సత్వప్రధానము అయినటువంటి అంతఃకరణంలో జ్ఞానోదయం కలుగుతుంది జ్ఞానం ద్వారా జ్ఞానం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అజ్ఞానమును నాశనం చేయుట అజ్ఞానం యొక్క నాశనం అవుతుంది అజ్ఞానం నాశనమైందంటే ఆ అజ్ఞానమే మన స్వరూపానికి ఆవరణగా ప్రతిబంధకంగా ఉండే కాబట్టి ఆవరణ నష్టపోగానే మన స్వస్వరూప అనుభూతి కలుగుతుంది తద్వారా మోక్షము సిద్ధిస్తుంది అంటే మలదూషము నివృత్తం అవుతుంది అంటే పాపము నివృత్తమవుతుంది మరి విక్షేప దోషము నివృత్తమయ్యి చిత్త ఏకాగ్రత ప్రాప్తమవుతుంది విక్షేపం అంటే చంచలత చపల చిత్తులకు శ్రవణ మనన నిధిధ్యాసనాలు జరుగు చిత్త ఏకాగ్రత అవసరం ఉంటుంది అందువల్ల ఈశ్వరుని అనుగ్రహం చేత విక్షేప దోషం నివృత్తమయ్యి చిత్త ఏకాగ్రత ప్రాప్తమవుతుంది మరి సత్వశుద్ధి ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా అజ్ఞాన నివృత్తి జ్ఞానం ద్వారా అజ్ఞాన నివృత్తి తద్వారా మోక్షము అంటే ఆవరణ దోషం కూడా నివృత్తమవుతుంది ఈ విధంగా మరదోషము విక్షేప దోషము మరి ఆవరణ దోషము నివృత్తమవుతుంది మరి అజ్ఞానమే కారణమైనటువంటి అసంభావన విపరీత భావనలైనటువంటి అంతఃకరణ దోషాలు కూడా నివృత్తమవుతాయి ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయము విపరీత భావన ఇవన్నీ కూడా దోషాలు నివృత్తమవుతాయి అవి నివృత్తమైనప్పుడే మనం శ్రవణము మరణము నీతి ధ్యాసనము నిర్విఘ్నంగా చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ముక్తులం కాగలుగుతాము అందుకని మంగళాచరణం వలన ఇవన్నీ కూడా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అందుకని తప్పకుండా మంగళాచరణము చెయ్యాలి ఈ మంగళాచరణము మూడు ప్రకారాలుగా శాస్త్రాల్లో చెప్పబడింది ఆశీహి నమస్క్రియ వస్తునిర్దేశోవాపి మంగళాన్ని आशीर्वादात्मक मंगल नमस्कारात्मक मंगल वस्तु निर्देशात्मक मंगल वस्तु निर्देश में पुनः रे प्रकार सगुण वस्तु निर्देश निर्गुण वस्तु निर्देश वस्तु निर्देश रूप मंगल रे प्रकार उ आशीर्वादात्मक मंगल एट्ला उन परमेश्वरा स्वशिष्यवा వాంఛితార్థ ప్రార్థనం ఆశీర్వాద గ్రంథారంభంలో గ్రంథకర్త తన లేదా శిష్యుల కోసమయ్యి భగవంతుని ప్రార్థించుట ఏదైతే ఉందో ఇది ఆశీర్వాదాత్మక మంగళం అంటారు ఇక నమస్కారాత్మకం ఎలా ఉంటుంది అనంటే బోధానుకూల స్వీయ వ్యాపార విశేషో నమస్కారన యొక్క న్యూనతను ప్రకటం చేస్తూ భగవంతునికి లేదా గురువునకు ప్రణమిల్లుట నమస్కరించుట ఏదైతే ఉందో ఇది నమస్కారాత్మక మంగలం అంటారు తన యొక్క నికృష్టత్వంను న్యూనతను ప్రకటన చేస్తూ నమస్కరించేటువంటి పురుషుని యొక్క శరీరం చేత కానీ మనస్సు చేత కాని వాణి చేత కానీ అంటే వాక్కు చేత కానీ చేసేటువంటి వ్యాపార విశేషం ఏదైతే ఉందో అది నమస్కారము అనబడుతుంది నమస్కారాత్మక మంగళం ఇక మూడవది వస్తునిర్దేశ రూప మంగళం గ్రంథ ప్రతిపాద్య వస్తున నిర్దేశను వస్తునిర్దేశ గ్రంథంలో ఏ తత్వమును ప్రతిపాదించదలుచుకున్నాడో గ్రంథకర్త పరబ్రహ్మ తత్వమే గ్రంథానికి ప్రతిపాద్య విషయం ఉంటుంది కాబట్టి ఆ పరబ్రహ్మమును స్మరించుట ధ్యానించుట ఇది వస్తునిర్దేశము అనపడుతుంది అది సగుణ వస్తు అయితే సగుణ వస్తు నిర్దేశము నిర్గుణ వస్తు నిర్గుణ వస్తు నిర్దేశము అనబడుతుంది నమస్కారాత్మక మంగళానికి ఉదాహరణము పంచదశలో ప్రప్రథమముగా శ్రీ విద్యారాయణ గురుదేవులు నమశ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే అని పరమాత్మ చేత అభిన్నమైనటువంటి శ్రీ గురుదేవునికి నమస్కారాత్మకమైనటువంటి మంగళము చేశాడు మరి అక్కడే పంచదశి అందు నాటక దీపంలో పరమాత్మద్వయానంద పూర్ణ పూర్వం స్వమాయ స్వయమేవ జగద్భూత్వ ప్రావిశ్జీవ రూపత అని పరమాత్మను స్మరించుకుంటూ మంగళం చేశాడు ఇక్కడ ఇది వస్తునిర్దేశ రూప మంగళం అట్లే వ్యాస భగవానుడు యోగ సూత్రాలకు భాష్యం రాస్తూ ఆశీర్వాదాత్మకమైనటువంటి మంగళాచరణము చేశారు కాబట్టి ఈ విధంగా తరచుగా మనకు అక్కడక్కడ గ్రంథకర్తలు చేసినటువంటి మంగళాచరణము ఈ మూడింటిలో ఏదో ఒకదానికి సంబంధించి మనకు కనపడుతూ కాబట్టి మనము శిష్టాచార సంప్రదాయాన్ని అనుసరించి తప్పకుండా మంగళాచరణము अच्छे अरुक विषय ग्रंथारंभम में मंगलाचरण से तो ग्रंथकर्ता आ ग्रंथम लोग सूची चाली प्रयोजन चपाली अधिकारी एवरू ग्रंथा की अभी चपाली मरी संबंध चाली दी అనుబంధ చతుష్టమని కూడా అంటారు ఎందుకంటే మనుష్యుడు ఏదైనా ఒక కార్యము చేయడానికి పూర్వము అతడు చక్కగా ఆలోచిస్తాడు ఆ కార్యమును గురించి క్షుణ్ణంగా విపులంగా తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రవృత్తుడవుతాడు అందుకే నిరుక్తకారులు యాస్కముని కూడా చెప్పినాడు మనుష్యుని యొక్క నిర్వచనం చేస్తూ మత్వా కర్మాన్ని సేవ్యతి ఇది మనుష్య అంటే చక్కగా తెలుసుకొని కర్మలను ఆచరిస్తాడు కాబట్టి మనుష్యుడు అనబడతాడు అందువల్ల మనుషుని యొక్క స్వభావమే అన్నమాట ఏ పని చేయాలంటే కూడా ఆ కార్యం గురించినటువంటి సంపూర్ణ జ్ఞానమును పొంది ప్రవృత్తుడవుతాడు అందుకే జానాతి ఇచ్చతి కరోతి అని ఈ విధంగా చెప్తారు మహాత్ములు ఏదైనా ఒక కర్మను చేస్తాడు అంటే మొట్టమొదలు ఆ కర్మకు సంబంధించినటువంటి ఆ కార్యానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటాడు జానాతి అంటే ఆ జ్ఞానమును పొందుతాడు అంటే ఈ కార్యము ముఖ్యమైనటువంటి ఉపాదాన కారణం ఏమిటి దానికి నిమిత్త కారణం ఏమిటి మరి ఇతర సహకారీ కారణాలు మరి ఈ కార్యము ద్వారా ప్రయోజనం ఏమిటి ఆ ప్రయోజనమునకు నాకు సంబంధం ఏమిటి అంటే ఆ ప్రయోజనము నాకు అభిష్టమైనదా కాదా అని ఇవన్నీ కూడా విచారం చేస్తాడు బాగా ఇవన్నింటి గురించి తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ కర్మను చెయ్యాలి అనేటువంటి ఇచ్చ చేస్తాడు కేవలం ఇచ్చ చేసినంత మాత్రాన కాదు ఆ కర్మ ఫలాన్ని పొందుటకు ప్రవృత్తుడవుతాడు అందుకని జానాతి ఇచ్చతి కరోతి తెలుసుకుంటాడు ఇచ్చ చేస్తాడు మరియు కార్యంలో ప్రవృత్తుడే కార్యాన్ని చేస్తాడు ఇది నియమం ఉంది మనుషుని యొక్క నియమం ఉంది ఎప్పుడైతే తనకు అభిలషితమైనటువంటి ప్రయోజనము ఆ కార్యం ద్వారా సిద్ధిస్తుంది విశ్వాసము కలుగుతుందో అప్పుడు ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆ ప్రయోజన ప్రాప్తి కోసము ఆ కర్మలో ప్రవృత్తుడవుతాడు ఎందుకంటే ప్రయోజనమును ఆశించకుండా ఎవరు కూడా ఏ కర్మయందు కూడా ప్రవృత్తులు కావడానికి వీల్లేదు ప్రయోజనమనుదిశ నా మందు ప్రవర్తతే ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫరలక్షణం అని అంటూ జగద్గురు శంకరాచార్యుల వారు సిద్ధాంత సార సంగ్రహం అనేటువంటి పన్నెండవ శ్లోకంలో చెప్పాడు ఎంత మంద బుద్ధి గలవాడైనప్పటికీ కూడా ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ కర్మ ఎందు కూడా ప్రవృత్తుడు కాదు అందుకని ప్రయోజనమే ప్రవృత్తికి హేతువు కాబట్టి ప్రయోజనం సం ప్రవృతే కారణం ఫలక్షణం ఫలభూతమైనటువంటి కర్మ చేయుటకు ప్రయోజనమే కారణం కాబట్టి ఆ ప్రయోజనాని ఆశించే ఆ కర్మను చేయుటకు ప్రవృత్తుడవుతాడు మనుష్యుడు ఆ ప్రయోజనము తనకు అభిలుషితమైనది ఉంటే తనకు అభిష్టమైనది కనుక ఉంటే ప్రవృత్తుడవుతాడు లేకుంటే లేదు అందుకని ఇదం మదిష్ట సాధనం ఈ కార్యము నా అభిలుషిత ఫల సిద్ధి కోసము ఇది సాధనమున్నది అని నిశ్చయం కలిగినప్పుడు ఆ కర్మలో ప్రవృత్తుడవుతాడు ఇదం మదిష్ట సాధనం అయితే ఇష్ట సాధనము ఎన్నో ఉంటాయి చంద్రలోకం పోవాలని కూడా ఇష్టం ఉంటుంది కానీ పోగలుగుతాడా పోలేడు అంటే ఇక్కడ ఇష్ట సాధనం ఉన్నంత మాత్రన కాదు ఆ పనిని తాను చేయగలుగుతాడా లేదా అనేది కూడా విచారించుకుంటాడు నేను తప్పకుండా ఈ కార్యమును నెరవేర్చగలను నా అభిలిషితమైనటువంటి ప్రయోజనాన్ని సాధించగలను అని విశ్వాసం కలిగినప్పుడే అందులో ప్రవృత్తుడవుతాడు అందుకని ఇదం మాదిష్ట సాధనం అని అంటూ మొదలు కలుగుతుంది మరి తర్వాత ఇదం మత్కృతి సాధ్యం అని ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో అప్పుడు ప్రవృత్తుడవుతాడు అంటే నా యొక్క ప్రయత్నం చేత నా యొక్క ప్రవృత్తి చేత ఈ కార్యము తప్పకుండా నెరవేరబడుతుంది అంటే ఈ కార్యాన్ని నేను తప్పకుండా చేయగలుగుతాను అని విశ్వాసం ఉన్నప్పుడే ఆ కార్యంలో ప్రవృత్తుడు అవుతాడు మరియు కార్యం నందు నిశంకముగా ప్రవృత్తి మరొక హేతు కూడా ఉంది ఏమిటనగా బలవద్ అనిష్ట అననుబంధిత్వం అంటే ఆ కార్యంలో ప్రవృత్తుడైన తర్వాత అది అతనికి అనిష్టము కావుడదు అతనికి ఆ కార్యం ద్వారా ఏ హాని లేదు అని విశ్వాసం కుదిరినప్పుడే ఆ కార్యంలో ప్రవృత్తుడు అవుతాడు ఉదాహరణకు భోజనం చేయడానికి ప్రవృత్తుడైనాడు పురుషుడు ఈ భోజనము ఇదం మదిష్ట సాధనం అంటే ఇది నాకు అభిలషితమైనటువంటి తృప్తిని ఇచ్చునది ఉన్నది అనే జ్ఞానము కలిగిన పిరప భోజనం చేయుటకు ప్రవృత్తుడైనాడు మరి ఇంతేకాదు ఇదమ్మత్ కృతి సాధ్యం ఈ భోజనం చేయుట నాకు సంభవమే అంటే నేను భోజనం చేయగలను అనేటువంటి జ్ఞానం కూడా ఉంది ఈ రెండిటి చేత ప్రవృత్తుడైనాడు భోజనం చేయుటకు పూర్వము ఒక అయ్యా ఈ భోజనంలో విషం ఉంది అని అన్నాడు అనుకోండి అప్పుడు భోజనం చేస్తాడా ఎందుకు ఇప్పుడు అది అనిష్టానికి సాధనమైంది అది కూడా బలవద్ అనిష్ట సాధన అయింది సామాన్యంగా అనిష్టనం పర్వాలేదు చేస్తాడా కార్యాన్ని కొద్దిగా హాని ఉంది అని అనుకున్నా కానీ ప్రభుత్వడు కాగలడు ఎందుకనంటే ఇప్పుడు ఆ భోజనంలోనే కొంచెం ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి అప్పుడు అది ఆ ఉప్పు ఆ కారము ఎక్కువ తక్కువ అనేది ఇష్టం లేదు అయినా కానీ గుణగోవిందంతో పోనీ ఈ రోజుకి ఈ విధంగా సర్దుబాటు చేసుకుందాము అని భోజనం చేస్తాడు అనిష్టమే అయినా కానీ అది బలవద్ కాదు కానీ విషముంది అని విన్నాడు అనుకోండి అప్పుడు అది ప్రాణానికే ఘాతకం కాబట్టి అది బలవద్ అనిష్టం ఉన్నది అక్కడ అందుకని ఆ బలవద్ అనిష్టం ఉండడం వలన అందులో ప్రవృత్తుడు కాకూడదు అందుకని ఎట్లా ఉండాలి అంటే బలవద్ అనిష్ట అననుబంధిత్వం ఉండాలి అంటే బలవత్తరమైనటువంటి అనిష్టము చేత సంబంధీ ఉండకూడదు అప్పుడు కానీ ఆ కార్యం నందు ప్రవృత్తుడు అవుతాడు ఈ ప్రకారంగా ఇదం అది ఇష్ట సాధనం ఇదమ్మది కృతి సాధ్యం అని నిశ్చయమైన తర్వాత మరి అందులో బలవద్ అనిష్ట అననుబంధిత్వం కూడా ఉన్నట్లయితే అప్పుడు నిశ్శంగంగా కార్యంలో ప్రవృత్తుడు అవుతాడు అందుకని ఇక్కడ మనము ఈ రెండు వాక్యాలను బాగా నిరీక్షించి చూడాలి ఇదం మది సాధనం ఇదొక వాక్యం ఇదం మత్ కృతి ఇదొక వాక్యం బాగా వినండి అయితే ఇక్కడ ఇదం అని అన్నప్పుడు తాను ఏది చేయదలుచుకున్నాడో అది అక్కడ మనకు ద్యోతకం అవుతుంది ఆ కార్యం ఆ విషయం ఇదం అనే శబ్దం చేత అక్కడ విషయం ఏదో ఒకటి ఉంటుంది అక్కడ తాను ఏది చేయదలుచుకున్నాడో అది ఒక విషయం అంటూ ఉంటుంది ఇదం అనే శబ్దం చేత తెలియబడుతుంది మత్ అంటే నేను ఈ మత్ అనే శబ్దం చేత అధికారి అంటే ఆ కర్మకు నేను అధికారిని అని అక్కడ సిద్ధమవుతుంది కృతి సాధ్యం అన్నాడు కదా అంటే ఈ కర్మ చేయుటకు నేను అధికారిని అంటే ఇదం శబ్దం చేత విషయము నిర్ధారణ అయింది మత్ అనే శబ్దం చేత అధికారి అక్కడ నిర్ణయింపబడుతున్నాడు మరియు ఇష్ట సాధనం ఇష్టము ఇష్టం అంటే అభిలషితమైనటువంటి తన యొక్క ప్రయోజనం అందువల్ల ఇద ప్రయోజనం అనేది ఒకటి मर साधन साध्यमने शं मत इष्ट साधन साधनमने शब्दी इधम मत कृति साध्यम साध्यमने शब्दी साधन साध्यने शब्दों से चेत संबंध द्योतक अंत ये पेयनाड़ा दाखी और अब चतुष्टन अटू उ इप्ड मनक प्रकार ఇదం శబ్దం చేత విషయము మత్ అనే శబ్దం చేత అధికారి ఇష్ట అనే శబ్దం చేత ప్రయోజనము మరియు సాధ్య సాధనం అనే శబ్దాల చేత సంబంధము అంటే అధికారి విషయము ప్రయోజనము సంబంధము అనేటువంటి నాలుగు ఇవి అనుబంధ చతుష్టయములో అనబడతాయి అనుబంధ చతుస్థి అని దేనికంటారు గ్రంథాధ్యయన ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం గ్రంథమును అధ్యయనం చేయుటకు ప్రవృత్తికి హేతు ప్రవృత్తి ప్రయోజకం యొక్క జ్ఞానమునకు ఏది విషయమో అది అనుబంధము అంటే అతడు గ్రంథంలో ప్రవృత్తికి కావడానికి హేతువులు కారణములు ఏవైతే ఉన్నాయో ప్రయోజకములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జ్ఞానం అవసరం ఉంటుంది ఆ జ్ఞానానికి ఏవి విషయంలో అవి అనుబంధములు అనబడతాయి ఆ అనుబంధములు నాలుగు అని మనం తెలుసుకుంటూ వచ్చాము అధికారి విషయము ప్రయోజనము సంబంధం ఈ అనుబంధం యొక్క అర్థం కూడా ఇట్లా ఉంది పురుషం అనుబద్ధ్నాతి స్వజ్ఞాన ప్రేరయతి ఇది అనుబంధం అంటే అనుబంధం యొక్క జ్ఞానము కలిగినట్లయితే పురుషుడు ఆ గ్రంథానికి బద్ధుడవుతాడు అంటే ఆ గ్రంథంలో ప్రవృత్తుడవుతాడు ప్రేరితుడవుతాడు దానికి అనుబంధం అంటారు ఈ అనుబంధములు నాలుగు అందులో ఒకటి విషయము దానికి అభిధేయమని కూడా అంటారు శాస్త్ర ప్రమా నివర్క్య అజ్ఞాన గోచరో అభిధేయ అభిధేయమనగా ఏ శాస్త్రాన్ని ఏ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తామో అధ్యయనం చేసిన పిదపా ఆ శాస్త్రం ద్వారా మనకు ప్రమా జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత అజ్ఞానం నివర్తం అవుతుంది ఎందుకంటే జ్ఞానం యొక్క ప్రయోజనము అజ్ఞాన నివృత్తి కాబట్టి జ్ఞానం చేత నివర్త్యమైనటువంటి అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానానికి ఏది విషయము అంటే దేని యొక్క అజ్ఞానం నీకు ఉన్నదో అంటే శాస్త్రాధ్యయనం ద్వారా జన్యమైనటువంటి ప్రమారూప జ్ఞానం చేత నివర్త్యమైన ఏ అజ్ఞానం ఉన్నదో దానికి విషయం ఏదో అది అభిదేయము అనబడుతుంది ఉదాహరణకు వేదాంత శాస్త్రం ఉంది ఈ వేదాంత శాస్త్రానికి విషయం ఏమిటి అనంటే ప్రత్యేక భిన్న పరమాత్మయే విషయం లేదా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే విషయం నాలుగు వేదాల ద్వారా ప్రతిపాద్య విషయమేమిటి జీవోబ్రహ్మయ నాపరహ ఇంతే కదా చెప్పేది అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే ఇక్కడ ముఖ్య విషయం తత్వమశాది మహావాక్యాల యొక్క లక్ష్యం ఏమిటి జీవబ్రహ్మల యొక్క ఏకత్వం అదే ప్రతిపాద్యమైనటువంటి విషయం అదే మోక్షము అదే బ్రహ్మము బ్రహ్మం అంటే మోక్షం అంటే వేరు కాదు బ్రహ్మమే మోక్షస్వరూపం అందుకని శాస్త్రాధ్యయనానికి పూర్వకాలంలో ఆ బ్రహ్మమే అజ్ఞానానికి విషయమైంది శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత అది జ్ఞాతమవుతుంది కానీ శాస్త్రాధ్యనానికి పూర్వం అది బ్రహ్మము అజ్ఞాతం ఉంది ఆ అజ్ఞానానికి విషయమేవోలు బ్రహ్మమే అందుకని బ్రహ్మమే ఇక్కడ ప్రతిపాద్య విషయము వేదాంతానికి అందుకే వార్తకారులు కూడా చెప్పారు కదా అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అజ్ఞాన కాలంలో బ్రహ్మమే విషయము ఆ బ్రహ్మమే తెలియబడిన తర్వాత అదే ప్రయోజనం బ్రహ్మం అంటే మోక్షము కదా మోక్షమే కదా ప్రయోజనము అందువల్ల అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనము అజ్ఞాత బ్రహ్మమే విషయము మరి ఆ బ్రహ్మము ఎప్పుడైతే తెలియబడిందో అదే ప్రయోజనం అందువల్ల ఇక్కడ పరమాత్మనే లేదా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే విషయం వేదాంతానికి ఇది అభిధేయము లేదా విషయము అనబడుతుంది ఇది అనుబంధ చతుష్టయంలో ఒకటి ప్రయోజనము ఏం ఏమర్థం అధికృత్య ప్రవర్తతే తత్ ప్రయోజనం మనుషుడు ఏ పదార్థాన్ని ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి సాధన చేస్తాడో ప్రవృత్తుడవుతాడో అది ప్రయోజనం అంటే ఇక్కడ వేదాంత శాస్త్రానికి ప్రయోజనమేది మోక్షము బ్రహ్మభావ రూప మోక్షము ఇది ప్రయోజనము అనబడుతుంది ఇక అధికారి ద్విధ ప్రయోజన ప్రాప్తి కాము అధికారి ముఖ్య ప్రయోజనము గౌణ ప్రయోజనము అని ప్రయోజనాలు రెండు ప్రకారాలు ఇక్కడ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే మనకు ముఖ్య ప్రయోజనము గౌణ ప్రయోజనము రెండు కలుగుతాయి గౌన ప్రయోజనం ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మ జ్ఞానం జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది కదా మనకు మోక్షం ముఖ్య ప్రయోజనము ఆ మోక్షానికి సాక్షాత్ సాధనము సన్నిహిత సాధనమైనటువంటి జ్ఞానము ఇది అవాంతర ప్రయోజనం అనబడుతుంది లేదా గౌన ప్రయోజనం అనబడుతుంది ఈ రెండు ప్రయోజనాలను కోరి ఎవడైతే ప్రవృత్తుడవుతాడో వాడికి అధికారి అంటారు ఇది మూడవ అనుబంధం ఇక నాలుగవది సంబంధం సంబంధస్తు అనేక విధ సంబంధం అనేక రకాలుగా ఉంటుంది ఇప్పుడు అధికారి మోక్షం అనేటువంటి ఆశించి ప్రవృత్తుడవుతున్నాడు గ్రంథాధ్యయనం నందు మరి ఆ ప్రయోజనానికి ఈ అధికారికి ఏం సంబంధము అంటే ఇప్పుడు ప్రయోజనము గ్రంథాధ్యయనం చేత ప్రాప్తం అవుతుంది అంటే ప్రయోజనం ప్రాప్యమున్నది అంటే ప్రాప్తించుటకు యోగ్యం ఉంది మరి ప్రాప్తం చేసుకున్నవాడేవడు అధికారి అందుకని అధికారికి మరియు ప్రయోజనానికి ఏం సంబంధము అనంటే ప్రాప్య ప్రాపక భావ సంబంధం ప్రాప్యము మోక్షము ప్రయోజనము ప్రాపకుడు ఎవరు అధికారి అందుకని ఇద్దరికి ఏం సంబంధం అనంటే ప్రాప్య ప్రాపక భావ సంబంధము అట్లే గ్రంథాన్ని లేదా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు కాబట్టి ఆ శాస్త్రానికి మరియు ఈ అధికారికి ఏం సంబంధము అనంటే శాస్త్రాన్ని విచారం చేస్తాడు అందుకని విచారము కర్తవ్యం ఉంటుంది కదా మరి ఆ చేసేవాడు అధికారి అందుకని కర్తృ కర్తవ్య భావ సంబంధం ఉంటుంది విచారానికి ఈ అధికారికి మరి గ్రంథంలో ప్రతిపాద్య విషయం అన్నట్టు ఉంటుంది పరమాత్మ వస్తువు లేదా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే అక్కడ ముఖ్య విషయము ఆ విషయాన్ని ప్రతిపాదిస్తుంది గ్రంథము అందుకని గ్రంథానికి విషయానికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం ఉంటుంది అట్లే గ్రంథాధ్యనం ద్వారా అధికారికి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత అజ్ఞానం నివర్తమవుతుంది ఇప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి ఏం సంబంధము అంటే నివర్త్య నివర్తక భావ సంబంధం నివర్త్యము అజ్ఞానము నివర్తకము జ్ఞానం రెండిటికి నివర్త్య నివర్తక భావ సంబంధం ఉంటుంది తత్వజ్ఞానానికి మరి విషయానికి విషయ విషయీభావ సంబంధం ఉంటుంది ఈ ప్రకారంగా అనేకమైనటువంటి సంబంధాలు ఉంటాయి బట్టి అనుబంధ చతుష్టయము అనగా అభిదేయము విషయము ఒకటి ప్రయోజనము రెండు అధికారి మూడు సంబంధము నాలుగు ఈ నాలుగుకి అనుబంధ చతుష్టయము అని అంటారు వీటన్నిటిని ఉల్లేఖనం చేస్తూ మీమాంసా శ్లోక శ్రీ కుమారులు బట్టు చెప్తాడు సిద్ధార్థం జ్ఞాత సంబంధం శ్రోతం శ్రోత ప్రవర్తతే శాస్త్రాన వక్తవ్య సంబంధస్థ ప్రయోజన శాస్త్రం యొక్క ఆది ఎందు మంగళాచరణములోనే ఈ అనుబంధ చతుష్టయము తప్పకుండా చెప్పాలి ఇది కర్తవ్యముంది వక్తవ్యముంది అని అంటూ చెప్పారు అన్నిత్ర కూడా మనకు సంప్రదాయ శ్లోకం వినబడుతుంది ఏమనంటే సంబంధశ్చాదికారి విషయశ్చ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదం మంగళం నైవ శే సంబంధము అధికారి విషయము ప్రయోజనం అనేటువంటి అనుబంధ చతుష్టయము ఇది గ్రంథాది అందు తప్పకుండా చెప్పాలి ఒకవేళ అనుబంధ చతుష్టయం చెప్పకపోతే ఆ చేసిన మంగళం కూడా అది సఫలము కాదు అది ప్రశస్తము కాదు అనంటూ అనుబంధ చతుష్టయం తప్పకుండా చెప్పాలి అనంటూ కూడా మనకు వినపడుతుంది కాబట్టి మంగళాచరణము చేయుట ఇది కర్తవ్యముంది మరియు మంగళాచరణంతో పాటు ఆ మంగళాచరణ శ్లోకంలోనే ఇష్టవస్తువు యొక్క స్మరణాత్మకమైనటువంటి మంగళాచరణం చేస్తూ అది నమస్కారాత్మకం ఉండవచ్చు ఆశీర్వాదాత్మకం ఉండవచ్చు లేకపోతే వాస్తునిర్దేశం ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు మంగళాచరణం చేస్తూ అందులో అనుబంధ చతుష్టయాన్ని తప్పకుండా సూచించాలి ఇది గ్రంథకర్త యొక్క కర్తవ్యం ఉంటుంది అని అంటూ మనకు సంప్రదాయం చెప్తూ ఉంది కాబట్టి మంగళాచరణము చెయ్యాలి మరియు అనుబంధ చతుష్టయం కూడా చెప్పాలి అనేది మనకు శిష్టాచార సంప్రదాయం ద్వారా తెలియబడుతుంది ఓం సహనా సహనో భున సహ వీర్యం తేజస్వినీతమస్తు మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంత